కీర్తన ఐదు వందల పదమూడు కనియుండి భ్రమసితిగట్టానేను ఎనలేక గురియతినిట్టేనేను తోలు నిముకలు గట్టి దొరనంటా మురిసేను ఆలుబిడ్డల మరగు ఆహానేను గాలి ఆవటించుకొని కాలములు గడిపేను ఓలిపుణ్యపాపములందు ఓహోనేను మంటివంక బతుకుతా మదియించి మురిసేను ఇంటి ముంగిటనే ఉండి ఉంటి ఒంటివాడనై ఉండి ఊరగలవెల్లాగోరే ఒంటిన యాసలతోడనూహూనే నూలికోకగట్టుబడినున్ననైనే మురిసేను ఈలాగు నా వదుకెల్లా ఏహీనేను పాలించి శ్రీవెంకటాద్రిపతి నాకు గలుగగ ఆలరినై గెలిచితి అయిహై నేను